అస్సలం అయికు వరహమతుల్లా వరకా అల్లహదుల్లాహి వహదం అలామల్లా నబీ అబాద అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా ఈనాటి నుండి మనం స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు అనండి లేదా స్వర్గ ప్రవేశానికి కారణమయ్యే సత్కార్యాలు అనండి భావం ఒక్కటే ఇది కూడా చాలా ముఖ్యమైన శీర్షిక అల్లా యొక్క దేవల్ల స్వర్గవరాలు స్వర్గవాసులు వారి యొక్క వివరాలు తెలుసుకున్న సందర్భంలో కూడా ఎన్నో ముఖ్య సత్కార్యాల గురించి ప్రస్తావన మన ముందుకు వచ్చింది ప్రత్యేకంగా వీటి గురించి మరీ మరీ గుర్తు ఉండడం ఇవి కూడా మనల్ని స్వర్గానికి తీసుకెళ్తాయి అని మరియు హదీ ఆధారంగా మీ ముందు మాట తెలుపడం చాలా అవసరం అని భావిస్తున్నాము మీరు కూడా శ్రద్ధగా విని అలాంటి సత్కార్యాలు పాటిస్తారని ఆశిస్తూ ఇలాంటి సద్భాగ్యం అల్లా నాకు మీకు మనందరికీ ప్రసాదించారని దువా చేస్తూ ప్రారంభం చేస్తున్నాను మొట్టమొదటి విషయం అల్లాహను అల్లాహ యొక్క ప్రవక్తను విశ్వసించడం అల్లాహను విశ్వసించడం అంటే మాట ఇంచుమించు అర్థమవుతుంది అల్లాహ ప్రవక్తను విశ్వసించడం అంటే కొందరు భావించవచ్చు మేము మా ప్రవక్తను విశ్వసిస్తున్నాము అని అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం కంటే ముందు వరకు ఎవరు ఏ ప్రవక్తను విశ్వసించినా ప్రవక్త ముహమ్మద్ సల్హ్ సలం వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సలహు అలీస్లం వారిని కూడా విశ్వసించడం ఇక ఆయన బాటను మాత్రమే అనుసరించడం తప్పనిసరి అప్పుడే స్వర్గంలో ప్రవేశించగలుగుతాము లేదా దాని నుండి దూరముంచబడతాము సూరతుల్ హదీద్ ఆయన తొమ్మర్ ఇరవై ఒకటిలో సాబికు ఇలా మహిరకుల ఆమను బిల్లా మీరు మీ ప్రభు యొక్క మన్నింపు క్షమాపణ పొందడానికి మరియు భూమి ఆకాశాల విశాలమైన స్వర్గంలో చేరడానికి ఒకరికి ఒకరు ముందుకు వచ్చేసేయండి ఈ స్వర్గం సిద్ధం చేయబడినది లిల్లదీన ఆమను బిల్లాహివ రసూలిహి ఎవరైతే అల్లాహను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించారో అయితే మహాశివులారా అల్లాహ్ను మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారిని విశ్వసించడం స్వర్గంలో ప్రవేశించడానికి తప్పనిసరి సహై ముస్లింలో ఉల్లేఖించబడిన హదీఫ్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు మన్ రది అబిల్లాహి రొబ్బా ఒబిల్ ఇస్లామి దీనా ఒబి మహమ్మదిన్ సల్లల్లాహు అలీహి వసల్మ నబియా ఎవరైతే అల్లాహ్ను తమ ప్రభువుగా ఇస్లాంను తన ధర్మంగా మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం వారిని తన ప్రవక్తగా స్వీకరించాడో ఒప్పుకున్నాడో సంతోషపడ్డాడో నమ్మాడో ఆ తర్వాత చెప్పారు వజబత్ లహుల్ జన్న ఇలాంటి వారి గురించి స్వర్గం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అయితే విశ్వాసంతో పాటు ఆచరణ తప్పనిసరి ఆచరణల్లో ప్రతీ సత్కార్యం స్వర్గంలో తీసుకెళ్ళగలుగుతుంది కానీ ఆ సత్కార్యాల్లో కూడా అతి ముఖ్యమైన సత్కార్యాలు వేటి గురించి అయితే స్వర్గ ప్రస్తావనతో ప్రవక్త సల్లల్లాహుహ అలి వల్లం మనకు శుభవార్త ఇచ్చారో అవి ఇన్షాల్లా మీ ముందు నేను తెలియజేస్తున్నాను అయితే మహాశివులారా ముందే నేను మీకు తెలియజేసినట్లు అంతిమ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిని విశ్వసించడం తప్పనిసరి ఇక ఆయన ధర్మాన్ని అయితే తీసుకొచ్చారో అది వాస్తవానికి కొత్త ధర్మం ఏమీ కాదు ఇస్లాం అన్న ధర్మం అల్లాహ్ ఆదము అలి ఇస్లాం నుండి ప్రతి ప్రవక్తకు ఆ ప్రవక్తను అనుసరించే జాతి వారికి ఇచ్చాడో దానినే ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వల్లంపై సంపూర్ణం చేశాడు అయితే ఇస్లాం ధర్మాన్ని ఇప్పుడు ఏ ఇస్లాం ధర్మాన్నైతే చిట్ట చివరి ప్రవక్త దారా అల్లాహుతాల పంపాడో సర్వ మానవాళి కొరకు ఆ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఒప్పుకొని దానిని అనుసరించడం ద్వారానే మనం స్వర్గంలో ప్రవేశించగలుగుతాము దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఒకటి ఇప్పుడే మీరు విన్నారు మన్ రది అబిల్లాహిరబ్బా వబిల్ ఇస్లామి దీన అదే కాకుండా సూర్య అలి ఇమ్రాన్లోని ఆయత్ నంబర్ ఎనభై ఐదు ఎవరైతే ఇస్లాం తప్ప వేరే ఏ ధర్మాన్ని వేరే ఏ మతాన్ని నమ్మి అనుసరించి వస్తాడో అది అతని నుండి స్వీకరించబడదు మరియు అతను పరలోకంలో చాలా నష్టపోయిన వారిలో కలుస్తాడు అందుగురించి మహాశివులారా ఇస్లాం ధర్మం సర్వమానవాళి మేలు కొరకు వచ్చిన ధర్మం దానిని అధ్యయనం చేయండి దానిని స్వీకరించండి ఇందులో మనందరి కొరకు ఉన్నది అల్లాహను విశ్వసించడంలో కేవలం నోటి విశ్వాసం సరిపోదు ఆచరణలో ఆయన ఏకత్వాన్ని చాటి చెప్పడం ఆయనకు ఎలాంటి భాగస్వామ్యం లేకుండా ఆయన్ని విశ్వసించి మన ప్రయోగిక జీవితంలో మన ఆచరణ జీవితంలో అన్ని రకాల భాగస్వామ్యాలకు దూరం ఉండడం ఇదే అసలైన విశ్వాసం ఇలా షిర్క్ కు దూరం ఉన్న వారే స్వర్గంలో ప్రవేశించగలుగుతారు హజరత్ అమర్బుల్ ఖతాబ్ రజల్లాహు తాలాను ఉల్లేఖించిన హదీత్లో ప్రవక్త సలల్లాహు అయి వసల్లం తెలిపారు నీవు ప్రజల్లో విజ్ఞప్తి చేయి అందరికీ విషయం తెలియజేయిల్బానీ రైమహుల్లా గారు కూడా ఈ హదీత్ను సహీయుల్ జామేలో పేర్కొన్నారు ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీ కలహు ఇహ్లాస్తో స్వచ్ఛమైన మనస్సుతో ఎలాంటి షిర్క్ లేకుండా పఠిస్తాడో ఆచరిస్తాడో అలాంటి వ్యక్తి మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తాడు లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహ తప్ప ఏ సత్య ఆరాధ్యుడు లేడు వహదహు ఆయన ఏకైకుడు లాషరీఖో అతనికి ఎలాంటి భాగస్వామి లేడు సహీ ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీదు ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లహు అలైవసలం వద్దకు వచ్చి ప్రవక్త మల్మూజిబతాన్ మూజిబతాన్ అంటే ఏమిటి అని అడిగాడు ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు మన్మాత లాయుషరీఖుబిల్లాహిషన్న ఎవరైతే చనిపోతారో చనిపోయే అంతవరకు కూడా అల్లాతో పాటు ఎవరినీ సాటి కలపడో అల్లాహతో పాటు మరెవరినీ భాగస్వామిగా చెయ్యడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు ఓమన్మాత యుష్రికు బిల్లా హిషయన్ దఖలన్నారు మరెవరైతే చనిపోయే సందర్భం వరకు కూడా షిర్క్ చేసి ఉంటారు అల్లాతో పాటు మరణానికంటే ముందు స్వచ్ఛమైన రీతిలో తౌబా కూడా కనీసం చెయ్యరు దఖలన్నార్ అలాంటి వారు నరకంలో ప్రవేశిస్తారు అందుగురించి మహాశివులారా స్వర్గాన్ని చేరాలంటే కేవలం నోటి విశ్వాసం సరిపోదు ముస్లింల జాబితాలో రావడం ఓటర్ లిస్టులలో రావడం పాస్పోర్ట్లలో ఉండడం ఇవన్నీ కూడా ఇహలోక చెల్లుతాయి కానీ స్వర్గంలో ప్రవేశించాలంటే నోటి విశ్వాసం నోటితో పలకడంతో పాటు షిరుక్కు అతి దూరంగా ఉండాలి ఇంకా సోదరులారా అన్ని విషయాల్లో అన్ని వ్యవహారాల్లో సర్వకార్యాల్లో కేవలం అల్లాహపై మాత్రమే భారం వేసి అతనిపై మాత్రమే నమ్మకం ఉంచాలే ఇదే తవక్కుల్ భరోసా భరోసా కేవలం ఆయన మీదనే ఉండాలి ఆయన మీదనే నమ్మకం ఉండాలి అల్లాహు తాలా సూరే అన్కబూత్లోని ఆయత నంబర్ యాభై ఎనిమిదిలో స్వర్గం గురించి ప్రస్తావించిన వెంటనే అల్లదీన సొబరు వాళ్ళ రబ్బిహిం యతవక్కలు ఈ స్వర్గానికి అర్హులు ఎవరవుతారు ఎవరైతే ఇస్లాం ధర్మంపై ఓపికతో సహనంతో ధైర్యంగా ఉంటారో మరియు వాళ్ళ రబ్బిహిం యతవక్కలు తమ ప్రభువుపై మాత్రమే నమ్మకం భరోసాతో ఉంటారో అయితే ఇంతకుముందే మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాము తవక్కుల్ భరోసా నమ్మకం అంటే లాభం పొందడానికి ఏ సాధనాలు అవసరమో అవి పాటించి నష్టం నుండి దూరం ఉండడానికి ఏ కారణాలు అవసరమో అవి ఉపయోగించి ఆ తర్వాత అల్లాపై నమ్మకం ఉంచడం ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు అయిలం వద్దకు వచ్చి ప్రవక్త నేను నా ఒంటెను బయట వదిలేశాను నాకు అల్లాపై నమ్మకం ఉంది దాన్ని కాపాడుతాడని అప్పుడు ప్రవక్త ఏమన్నారు దానిని కట్టివేసే ఆ తర్వాత అల్లాపై భారం వేయి అల్లాపై నమ్మకం ఉంచు అంటే తగిన సాధనాలు సంపాదించి చేసి పాటించి తర్వాత అల్లాపై నమ్మకం అనేది మనకు ఉండాలి ఈ విధంగా మహాశివులారా మరికొన్ని సత్కార్యాల గురించి మనం ఇన్షా అల్లాహ తెలుసుకుందాము డెబ్బై మంది ప్రవక్త అనుచర సంఘంలోని వారు ఎలాంటి లెక్క తీర్పు శిక్ష లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు వారి యొక్క గుణాల్లో కూడా ఒక గుణం ఒక ఉత్తమమైన విషయం వారు కేవలం అల్లాపై మాత్రమే తవక్కుల్ భరోసా నమ్మకం కలిగి ఉంటారు అని మనం తెలుసుకున్నాము ఇక రండి ప్రతి సమయంలో సందర్భంలో స్థితిలో అల్లా యొక్క తక్కువ అల్లా యొక్క భయభీతి అల్లా చెప్పినట్టు చేస్తూ వారించిన వాటి నుండి దూరం ఉంటూ జీవించడం దీనినే తక్కువ అంటారు ముత్తీన్ స్వర్గం ముత్త పాటించే వారి గురించి సిద్ధం చేయబడింది అని ఎన్నో సందర్భాల్లో అల్లాహతాల కురాన్లో తెలిపాడు మరియు అలాగే సూర్యమర్యంలో తిల్కల్ జన్న తుల్ల నూరిసు మన్ఖాన తకి ఈ స్వర్గం మేము మా దాసులలో తక్కువ పాటించే వారికి వారసత్వంగా ప్రసాదిస్తాము వారి గురించి ఇది మేము ప్రాప్తి చేస్తాము అని అల్లాహు తాలా వాద చేస్తున్నాడు ఇంకా జామే తిరుమిది మరియు ఇబినెహెబ్బాన్లో వచ్చిన హదీత్ షేహ్ హల్బానీ రెహమహుల్లా సహహుల్ జామేలో ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అయిలం తెలిపారు ఇత్తకుల్లా అల్లాతో భయపడండి తక్కువ పాటించండి వసల్లు హంసకుం ఐదు పూటల నమాజు చేయండి వసూము షహరకుందాను మాసంలో ఉపవాసం ఉండండి అద్దు జకాత అమ్వాలికుం మీ వద్ద ఉన్న సొమ్ముల జకాతు చెల్లించండి ధన ధాన్యాలు వాటి యొక్క జకాత్ చెల్లించండి అతుయూ ఉమరాఅకుం మీకు ఎవరైతే నాయకులు ఉంటారో వారి యొక్క విధేయత పాటించండి తద్హులు జన్న తరబ్బికుం మీ ప్రభు యొక్క సర్గంలో ప్రవేశించండి తక్వ నమాజ్ ఉపవాసం జకాత్ మరియు నాయకులకు విధేయత పాటిస్తూ మీ ప్రభు స్వర్గంలో ప్రవేశించండి అని ప్రవక్త సల్ల అలైస్లం చెప్పారు ఇందులో తక్వాను కూడా ప్రవక్త సలహా సలం ప్రస్తావించారు తిరిమిదిలో వచ్చిన హదీజ్ ప్రకారం ప్రవక్త సల్లాహ అలైవసలంని ఒకరు ప్రశ్నించారు అన్అ్తరియు సల్ అత్యధికంగా ప్రజల్ని స్వర్గంలో చేర్పించే విషయాలు ఏమిటి అప్పుడు ప్రవక్త సల్లహలం తెలిపారు తక్వల్లాహి వహస్ హులు అల్లాహ్ యొక్క తక్వ మరియు సద్వర్తన అయితే మహాశివులారా స్వర్గంలో ప్రవేశించాలంటే ఘోరమైన పాపాలు వాటి నుండి కూడా మనం దూరం ఉండడం చాలా అవసరం ఘోరమైన పాపాల ప్రస్తావన నరకం నరక వాసులు నరకపేట వాటి యొక్క వివరాల్లో మనం ఇంతకుముందే విని ఉన్నాము సూర్యనిస ఆయత్ నంబర్ ముప్పై ఒక్కటిలో ఒకవేళ మీరు ఘోరమైన పాపాల నుండి దూరంగా ఉన్నారంటే మీ చిన్న పాపాలను మేము మన్నించి మిమ్మల్ని ఎంతో గౌరవప్రదమైన స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాము ఇంకా మహాశివులారా మనం స్వర్గంలో ప్రవేశించాలంటే అత్యధికంగా తౌబా ఇస్తహఫార్ చేస్తూ ఉండాలి అల్లా వైపునకు మరళాలి అల్లాతో క్షమాపణ కోరుతూ ఉండాలి సూర్య తరీంలో చూడండి యా అయ్యుహల్లదీన ఆమను తూవూ ఇలల్లాహి తౌబ తన్న సుహా ఓ విశ్వాసులారా మీరు స్వచ్ఛమైన తౌబా చేయండి అసారబ్బుకుం అయ్యు కఫిర్ ఆన్కు సయ్యాతికుం వైదుఖిలకు జన్నాతింత జరింత హత్య సమీపంలో మీ ప్రభువు మిమ్మల్ని పాపాల నుండి ప్రక్షాళన చేసి మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు వాటి నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి తౌబా అల్లాహ వైపులకు మరలడం ఇది స్వర్గంలో ప్రవేశించే సత్కార్యమని ఇంకా ఎన్నో ఆయతలు ఉన్నాయి ఇంకా మహాశివులారా అల్లా యొక్క విధేయత మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం విధేయత పాటించడం అల్లా చెప్పిన మాట ధిక్కరించకుండా తూచా తప్పకుండా పాటించడం ప్రవక్త యొక్క విధానాన్ని తూచా తప్పకుండా పాటించడం ఇది కూడా మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్తుంది యుద్ల్హు జనాతిన్ ఎవరైతే అల్లాహకు విధేయులుగా ఉంటారో ప్రవక్త సల్ల అలైవలం వారికి విధేయులుగా ఉంటారో అల్లాహ వారిని స్వర్గాలలో ప్రవేశింపజేస్తాడు ఇలాంటి ఆయతులు ఈ భావం గల ఆయతులు ఇంకా ఎన్నో కురాలు ఉన్నాయి ప్రవక్త సల్ల అలయస్లం వారి యొక్క ప్రఖ్యాతి గాంచిన హదీస్ ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు విని ఉన్నారు నా అనుచర సంఘంలోని ప్రతీ వ్యక్తి స్వర్గంలో చేరగలుగుతాడు కేవలం తిరస్కరించిన వ్యక్తి ఎవరు తిరస్కరిస్తారు ప్రవక్త అని అడిగినప్పుడు ఎవరైతే నాకు విధేయత చూపుతారో వారే స్వర్గంలో ప్రవేశిస్తారు మరెవరైతే నాకు అవిధేయత చూపుతారో వారే తిరస్కరించిన వారు అని ప్రవక్త సలహు అలెస్ తెలిపారు ఇంకా మహాశివులారా అల్లా తో భయపడడం అల్లాతో భయపడే అటువంటి భయం ఇంకా ఎవరి పట్ల ఉండకపోవడం ఈ రోజుల్లో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము కానీ అల్లా మనల్ని పట్టుకుంటాడు శిక్షిస్తాడు ఆయన విధేయతకు దూరంగా అయిపోతున్నాము మనం ఆయన ఆదేశించిన వాటిని మనం ఆచరించడం లేదు కదా అన్నటువంటి భయం మనలో ఎంతోమందికి లేదు అదే ఏదైనా సమాధి పక్క నుండి దాటుతూ దండాలు పెట్టుకుంటూ చేతులు జోడించుకుంటూ ఏమి లేకపోయినా కనీసం చిల్లర పైసలు ఏమైనా ఉంటే అటువైపున వేసుకుంటూ వెళ్తాము అక్కడ భయం ఎలాంటిది మనం ఏదైనా నజరాన అక్కడ వేయకున్నా కానీ కనీసం ఇలా సలాం చేసుకోకున్నా కనీసం ఇలా దండం పెట్టుకోకున్నా మనకు ఏదైనా వారి వైపు నుండి అపాయం జరుగుతుంది అని భయపడుతూ ఉంటాము మరి వారు బ్రతికి లేరు మనకు ఏమీ లాభ నష్టం చేకూర్చలేరు అదే అల్లా యొక్క ఎన్నో రకాల అవిధేయతకు మనం పాల్పడుతున్నాము కానీ ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నాము అందుగురించి అల్లాహుతాల ఎన్నో సందర్భాలలో పురాణలో తెలిపాడు ఫలాతహాఫూహు మహాఫూని ఇన్కుతు మో మినీన్ మీరు కనుక నిజంగా విశ్వాసులైతే నాతో మాత్రమే భయపడండి ఇంకా వేరే ఎవరితో భయపడకండి స్వర్గంలో తీసుకెళ్లే సత్కార్యాలలో మహాశివులారా ధర్మంపై నిలకడా స్థిరంగా ఉండడం ఎటువంటి తుఫాను యుగాలు వచ్చినా మనం కదలకుండా ఎలాంటి ఆపదలు మనపై వచ్చినా జంకకుండా ఎన్ని కష్టాలు మనపై వచ్చినా భయపడకుండా ధర్మం నుండి దిగజారిపోకుండా స్థిరంగా ధర్మాన్ని పాటించడం ఎన్నల్లదీనూ రుసుము అల్లా తల్ అబిషిబిల్ జ ఎవరైతే మా ప్రభు అల్లాహ అని అన్నారోమ్మూ మరియు దానిపై స్థిరంగా ఉన్నారు వారి వద్దకు దైవదూతలు దిగి వస్తారు వారికి మీరు భయపడకండి మీరు ఎలాంటి చింతకు గురి కాకండి మీరు సంతోషపడండి స్వర్గం యొక్క శుభవార్తతో అని వారికి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఎల్లప్పుడూ సత్యం పాటించడం మన విశ్వాసంలో కల్మ పఠించడంలో అల్లాహపట్ల ప్రవక్తల పట్ల స్వయంగా మన పట్ల మరియు ప్రజల పట్ల అన్ని విధాలుగా సత్యాన్ని పాటించడం సత్యంపై ఉండడం ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసలం వారి యొక్క హదీతులు ఇన్షాల్లా వినిపిస్తాను కానీ ఎంతకంటే ముందు ఖురాన్లోని ఈ ఆయతో శ్రద్ధ వహించండి ఆ రోజు ప్రళయదినాన సత్యవంతులకు వారి యొక్క సత్యం వారికి లాభం చేకూరుస్తుంది అల్లహో ఈ రోజుల్లో మన అలవాటు ఎలా అయిపోయిందంటే సత్యం పలుకుతే లాభం ఉండదు శుభం ఉండదు వ్యాపారం అంతా చిక్కుల్లో పడిపోతుంది అంతా నష్టానికి గురి అయిపోతాము కానీ అల్లా మీద నమ్మకం మనకు ఉంది కదా అల్లా ఏమంటున్నాడు ఎన్ఫౌాది ఈరోజు సత్యవంతులకు సత్యం ప్రయోజనం చేకూర్చే రోజు ఏ లోకంలో నశించిపోయేది అందరికీ కూడా నష్టం ఏమాత్రం కాదు ఎప్పుడైనా ఎవరిపైనా కొంత పరీక్ష ఏర్పడుతుంది కావచ్చు కానీ వాస్తవానికి ఇహలోకంలో కూడా నష్టం కాకుండా అల్లాహతాల సత్యానికి మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడు ఇహదీథుపై శ్రద్ధ వహించండి ఇన్సిహదీ ఇలల్బిర్ ఓ ఇన్ అల్బిల్ సత్యం సత్కార్యం వైపునకు సత్కార్యం స్వర్గం వైపునొక దారి చూపుతుంది అల్లాహోకి మరో లేఖనంలో ఉంది అలైకుంబిసు మీరు సత్యాన్నే పాటిస్తూ ఉండండి ఫయిహుమా అల్బిర్ సత్యం ఎప్పుడూ కూడా పుణ్యంతో ఉంటుంది ఫుమా ఫిల్చన్న సత్యం పుణ్యం ఇవి రెండూ స్వర్గాల్లో ఉంటాయి అందు గురించి జీవితంలో సత్యాన్ని పాటించండి సత్యం యొక్క ప్రతిఫలం అల్లా మనకు ఇహపరలోకాల్లో ప్రసాదించాలని దువా కూడా చేస్తూ ఉండండి ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలూస్లం తెలిపారు మీరు ఆరు విషయాల పట్ల నాకు గ్యారంటీ ఇవ్వండి మీకు స్వర్గం లభిస్తుంది అని నేను మీకు గ్యారంటీ ఇస్తాను ఆరిట్లో ఒకటేమిటి ఫస్ట్ దుఃఖు ఇద హద్ధత్వం మీరు మాట్లాడినప్పుడు సత్యమే పలకండి అబద్ధం మాట్లాడకండి అల్లాహు వరకు అల్లాహోకి వరకు ఈ రోజుల్లో మన సమావేశాల్లో మన మీటింగ్లలో మన జోకులలో అబద్ధం లేకుంటే జోక్ జోకే ఏర్పడదు మనకు కానీ పలికినప్పుడల్లా సత్యం వైపునకే మనం శ్రద్ధ వహించడం మనల్ని స్వర్గంలో తీసుకెళ్తుంది ఇంకా మహాశివులారా ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహ అలైవలం వారిని మనం చూడలేదు అయినా బలంగా గట్టిగా విశ్వసించి ఆయన్ని అనుసరించడం ఇది కూడా మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది ఒక సందర్భంలో ప్రవక్త సలహా తెలిపారు తూబా లిమన్ ర ఆని సుమ్మనభి వారికి ఒక్కసారి తూబా ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించారో సుమ్మ తూబా సుమ్మ తూబా సుమ్మ తూబా మరియు వారికి మూడుసార్లు తూబా ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారు తూబా స్వర్గంలో ఒక మహా పెద్ద చెట్టు మహావృక్షం దాని ద్వారానే స్వర్గవాసుల యొక్క దుస్తులు తయారు చేయబడతాయి ఇంకా గ్రంథ ప్రజలు ఈ శుభవార్తను అందుకోవాలి యూదులు క్రైస్తవులు త్వరపడి ముందుకు అదేమిటంటే మనందరి సృష్టికర్త అల్లా ఒకే ఒక్కడు మోసే ప్రవక్తను పంపినవాడు ఆ అల్లాయే యేసుక్రీస్తు నువ్వు ఆ అల్లాయే యహోవాని మనం కొన్ని గ్రంథాల్లో చదువుతాము ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసలం వారిని అంతిమ ప్రవక్తగా చేసి పంపింది కూడా ఆ అల్లాయే ప్రవక్త మొహమ్మద్ సల్లాహాహ అలీ వసలం వారి గురించి శుభవార్త యేసుక్రీస్తు కూడా ఇచ్చారు వలైకు అయితే గ్రంథ ప్రజలకు ఏంటి శుభవార్త లో వచ్చిన శుభవార్త ఏమిటంటే గ్రంథ ప్రజలలో ఎవరైతే తమ ప్రవక్తలను విశ్వసించడంతో పాటు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని కూడా విశ్వసిస్తారో వారికి రెట్టింపు పుణ్యాలతో పాటు స్వర్గం కూడా ప్రసాదించడం పడుతుంది అల్లాహు ఓకే స్వర్గం కూడా ప్రసాదించబడుతుంది గమనించండి ఇంత గొప్ప శుభవార్త సూర్య మాయిదా సూర నంబర్ ఐదు ఆయత నంబర్ ఎనభై రెండు నుండి ఎనభై చాలా వివరంగా మీరు చదవండి తెలుగు అనువాదం తీసి స్వయంగా మీరే చదివి చూడండి ఇంకా వేరే ఎన్నో సూరాలలో కూడా యువతికు కిఫులైని మీరు రహమతి తన యొక్క కారుణ్యంలో నుండి రెండింతలు మీకు ప్రసాదిస్తాడు అని అల్లాహుతాలా వాగ్దానం చేస్తున్నాడు దీనికి సంబంధించిన ప్రవక్త సలహు అలైస్లం వారి యొక్క అదీతులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ విధంగా మహాశివులారా ఈనాటి కార్యక్రమం యొక్క సమయం సమాప్తం కానుంది కానీ స్వర్గానికి తీసుకువెళ్లే సత్కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అందుగురించి మీరు వేచి ఉంటండి రేపటి వరకు మరో కొత్త కార్యక్రమంలో మరికొన్ని సత్కార్యాలతో మనం రేపు కలుసుకుందాము అస్సలం వాలైకుంహతుల్హి ఒబరకా